కీర్తన మూడు వందల అరవై ఎనిమిది నరహరి నీదయమీదట నాచేతలుగొన్న చరణాగతియను జీవుని స్వతంత్రము రెండా మరయుచు నరకపు వాకిలి మూసిరి హరినీ దాసులు తెరచిరి వైకుంఠపురము తెరువుల వాకిళ్ళు నురిపిరి పాపములన్నీయు నుగ్గు గనిటు తూర్పెదిరి వెరవము వెరవము కర్మపు విధులిక మాకేళ పాపిరి నా అజ్ఞానము పరమాత్ముడనీదాసులు చూపిరిని ను నా మతిలో సులభముగా నాకు రేపిరి నీ పై భక్తికి రేయిని పగులును నాలో ఓపము ఓపము తపములు ఊరికే ఇకనేలా దిద్దిరి నీ ధర్మమునకు దేవా శ్రీ వెంకటేశ్వర అద్దిరి నీ దాసులు నీ ఆనందములో ఇద్దరి నీ నా పొందులు ఏర్పరచెటువలగూర్చిరి ఒద్దికొద్దిక నాకిక ఉద్యోగములేలా